ప్రభు పరిశుద్ధ గొప్ప దేవ మహిమగల రాజా జీవం గల దేవ మీకు వందనాలు ప్రభావ వేసు క్రీస్తు నామం బట్టి ఆన్లైన్ ప్రార్థనలు మీ కూడి ఉంటాం ప్రభావం మా ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి ప్రభావ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ప్రభావం పరిపరివేధాలుగా మనసు పోకుండా మీ పైన కేంద్రీకరించుకొని దేవ మీ నామం మహిమ పరిచే విధంగా ప్రభావ వాక్యాన్ని మాకు తెలువ స్థిర పరచుకోవాలా బల్లా పరచుకోవాలి మీకు ఉపయోగించండి మీకు కనికలనించండి ప్రభావం దానివైనా మీరు రప్పించండి మీరు అక్కడ అనంతరం వరకు ఇప్పుడు తీర్మానం చేసుకున్న ఈ జీవితం తుది శ్వాస వరకు ప్రభావం విడిచిపెట్టకుండా మీ బాటలో నడిచే పరులకు జ్ఞానం పరిశుద్ధ ఆత్మశక్తిని నడిపింపు మాకు దయచేయండి ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులు డిమో స్పిరిట్ ని ప్రభావం వేసుక్రీస్తున్న మీరు గతించండి ప్రభావం ఆజ్ఞాపించండి ప్రభావాలెయ మహిమోన్నత మీరే గొప్ప ఆత్మకార్యం జరిగించి మీరు మైంట్ పొందమని వేసుక్రీస్తు నామైన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ ఆమెన్ హలయ దిలీప్ బేదర్ ఒక పాట పాడండి బెగర్ నా ప్రాణ ప్రియుడా ఏసు రాజ అర్పిన్ నా హృదయర్పణ నా ప్రాణ ప్రియుడా ఏసు రాజ అర్పిన్ నా హృదయర్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వాక ఆరాధనా సత్యముగ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా సత్యముగా నా ప్రాణ ప్రియుడా అర్పించు నా హృదయార్పణ అద్భుత కరుడా ఆలోచన ఆచర్య సామాదన ప్రభువా అద్భుత కరుడా ఆలోచన ఆచర్య సామాన ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా నోరుడా మహిరాజ స్తుదన్ బలవంతుడా బహు ప్రియుడా మాన హరుడా మహిమారాజ స్తుేదన్ నా ప్రాణ ప్రియుడురాజ అర్పించును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వాక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా త్యా నా ప్రాణ ప్రియుడా ఏ రాజ అర్పింతు హృదయర్పణ విమోచనగాముల సౌందర్య ప్రేమాస్తుల విమోచనగాముల సౌందర్య ప్రేమస్తుల నమస్కరించి ఆరాధ హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా మాస్కరించి హర్షింతును ఆరాధితును నే పాడేదాను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వా కారదనా సత్యముగా విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వా కారదనా సత్యముగా నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అరుపింతును నా హృదయార్పణ గర్భమునా పుట్టిన బిడ్డను కా తల్లి మరాచునా గర్భమునా పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా మరచీనా గానీ నీ వెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచీనా గానీ నీ వెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజ నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగి నా ఆత్మాతోను హృదయా పూర్వాకారాదనాతు సత్యముగ విరిగి నలిగి నాత్మాతోను హృదయా పూర్వాదనాతు సత్యముగా నా ప్రాణ ప్రియుడా సురాజ అర్పితును నృదయర్పణ రక్షణములను అక్షయమగుని ఆహారమున్ రక్షణములను అక్షయమగుని ఆహారమున్ రక్ష కూడా నా కొ నిన్ను వీక్షించు స్ను రక్షడీతి దీక్ష త నిన్ను వీక్షించు ను నా ప్రాణ యేసు సురాజ అర్పిన్ నా హృదయార్పణ విరిగి నలిగి నాత్మాతోను హృదయా పూర్వాకారాధనా సత్యముగ విరిగి నలిగి నాత్మాను హృదయా పూర్వాకారదనా సత్యముగ నా ప్రాణ ప్రియుడరాజ అర్పించను నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృత జ్ఞాతస్తులా తోడా నీ ప్రేమను నే వివరిను విమోక కృతజ్ఞతస్తు నీ ప్రేమను నే వివరిను నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వకారాదనాత్ సత్యముగ విరిగి నలిగి హృదయా పూర్వాదనా సత్యముగ నా ప్రాణ ప్రియుడురాజ అర్పితు వాగ్దానమూలు నాలో నాలోరవేరన్ వీమో చించీ నాకివే వాగ్దానమూలు నాలోరవేరన్ వీమో చించీ నాకి ప్రహర్ సియాల్ పాడేదాము ప్రహ్లు హల్ నా ప్రాణ ప్రియుడురాజ అర్పిన్ నా హృదయార్పణ విరిగి నలిగి నా ఆత్మను హృదయా పూర్వాకారదనతో సత్యముగ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వాకారాధనతో సత్యముగం నా ప్రాణ ప్రియుడా సురాజ అర్పంతోను నా హృదయార్పనా నా ప్రాణ ప్రియుడా అర్పంతును నా హృదయార్పనా హాలయా ప్రైజ్ లాడ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ హలో క మందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను ఆకశ మందుని ఉండగా నేను ఎవరికి భయపడను ని లోకములు నాకుండగా నేను దేనికి భయపడను శత్రు సమోహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసినా శేత్రు సమోహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన సహవాసిగా నీ ఉండగా నేను దేనికి భయపడను నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నివిలోకములో నా కుండగా నేను దేనికి భయపడను నివి లోకములో నా కుండగా నేను దేనికి భయపడను వ్యాదులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాదులు కరువులు శోధనలు బాదలు దుఃఖము వేదనలు మరణము మ్రింగగా కాంక్షించిన నేను దేనికి భయపడను మరణము మింగగా కాంషించిన నేను దేనికి భయపడను ందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నా నేను దేనికి భయపడను నీవి లోకములో నా నేను దేనికి భయపడను ప్రడిపోయిన వెన కంజవేయక పాచాత పడి ప్రభు నడుగు ప్రడిపోయిన వెన కంజవేయక పడి ప్రభు నడుగు నిన్ను క్షమించును నీ ప్రాభువే నీవు ఎవరికి భయపడకు నిన్ను క్షమించును నీ ప్రాభువే ఎవరికి భయపడకు ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నా కుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నా కుండగా నేను దేనికి భయపడను అలా టాపిక్ ఏంటంటే గా విల్ అనమాట దేవుని చిత్తం ఆయన ప్రణాళిక ఏంటిదో తెలుసుకోవడానికి ఈ యొక్క టాపిక్ అనమాట గాడ్స్ విల్ శర్మయ్య ఫస్ట్ చాప్టర్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అది చూసుకుంటే మనకు అర్థమవుతుంది జస్ట్ అది రీడింగ్ ఆఫ్టర్ దట్ వేరేది అనమాట ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం పరిశుధ్ర ప్రేమల దేవ కృపల తండ్రి దేవా ప్రభ నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత సుధుల సోత హళలియ రజ పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారినికి వందనాలు తండ్రి దేవాయేస ప్రభ మరి వాక్యం చుత మాతో మాట్లాడిన ప్రభ దేవ మా రోల్ ఏంటిది మా పాట ఏంటిదో మీరే చూపించండి ప్రభ దేవాసూ ప్రభ నాలో ఉన్న ప్రతి ఒక్క కొట్టివేసి ప్రభ దేవాసూ ప్రభ నీ యొక్క తలంపులో నాలో పెట్టి నడిపించండి తండ్రి దేవా యొక్క నోటి మాటలు నాలో పెట్టండి ప్రభ దేవాయించు ప్రభావ ప్రతి ఒక్కదానికి సహాయపడే దేవుడు నువ్వే తండ్రి దేవా మరి నువ్వే నాలో ఉండి మాట్లాడండి అదే రీతిగా ప్రభావ నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాల ప్రభావ మాకు దయచేతండ్రి దేవాయించు ప్రభావ మా ఆత్మీయమైన నేతలు దిప్పండి ప్రభా మీరే వాక్యం చేత మా వృద్ధుల మీరు మాట్లాడి మా వృద్ధిని పరిశుద్ధపరిచే మీ యొక్క ప్రణాళిక ఏంటో ప్రభావ మాకు బయలుపరిచి మాకు తెలియజేయమని మరి పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపు దయచేయమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఇర్మియా ఫస్ట్ చాప్టర్ లో నాలుగు నుంచి సెవెన్ వరకు చదువుతారా బ్రదర్ వాకు యహోవ వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్నెరిగి తి నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి అందుకు అయ్యో ప్రభగు యహోవ చిత్తగించము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి సారదనగా యహోవ నాకిలాగూ సెలవిచ్చను నేను బాలుడని నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకుము నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవ వాకు హలో ఇక్కడ ఏంటంటే గాడ్స్ విల్ అనమాట దేవుని యొక్క ప్లాన్స్ మన పట్ల ఏమున్నాయి ఆయన యొక్క ప్రణాళిక ప్రతి ఒక్కరికి అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక అనేది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ అనేది దేవుడు ఇచ్చినాడు మనం చూసుకుంది ఏంటంటే గాడ్స్ విల్ అనమాట దేవుని యొక్క చిత్తం ఏంటిది అనే చిత్తాన్ని మనం ఎట్లా కనుగొనాలా ఆ పాటలో మన రోల్ ఏంటిది మనం ఏం చేస్తున్నాము మన తలంపుల వంటి తలంపులు కలిగి వెళ్తున్నామా దేవుని తలంపులు కలిగి వెళ్తున్నామా అది మనం చూసుకుంటాం ఎందుకంటే మన టాపిక్ే అది దేవుని చిత్తం కనుగొనడం అనమాట ఫస్ట్ మనకు కావాల్సింది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యము మనకి కావాలా అంటే ఇంతకాలము మన జీవితంలో ఎట్లా రన్ అయి ఉన్నాం ఆ ఎందుకంటే దేవుని ప్లాంట్స్ వేరేగానే ఉన్నాయి మనకున్న ప్లాంట్స్ వేరేగానే ఉన్నాయి దేవుని ప్లాంట్స్ ఆయన ఆయన ఇచ్చే మనకు బయలుపడబడుతుంది ఆయన ఏ టైంకి ఏర్పరచుకోవాలా అదే టైం కి దేవుడు అందుకే కదా దేవుడు ఇక్కడ ఎట్లా అంటే ఎహువ నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలబించను దేవుడు ప్రత్యక్షమై ఆయన సెలబించింది ఏంటంటే గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే అంటే ఫామ్ కాకముందుకే ఆ యొక్క ఊబ్ ఫామ్ కాకముందుకే దేవుడు నిర్మించుకున్నాడు ఇర్మి అట్లనే దేవుడు ఒక్కొక్కరిని నిర్మించుకుంటూనే ఉన్నాడు ఆయన ఎంతమందిని ఏర్పంచుకున్నాడో అట్లా ఆయన ఏర్పంచుకుంటూనే ఉన్నాడు అంటే చూడండి తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక నేను ఎరిగితని అంటే దేవుడు ఎప్పటి నుంచో మనం ఎరిగి ఉన్నాడు ఎప్పటి నుంచో ఆయన్ని ప్లాన్స్ ఎంత గొప్పయ్యి అంటే ఈ వరల్డ్లో మనకి ఎన్నో ఆశలు కోరికలు ఎవ్రీథింగ్ ఉంటాయి సో అవన్నీ మనం పట్క పెట్టుకుంటే ఈ లోకరీతిగా నువ్వు ఉన్నంత వరకు నేను లైఫ్ లో నువ్వేం మిస్ అయినావు వాట్ ఈస్ దేర్ యువర్ రోల్ ఈ లోకంలో నీ రోల్ ఏంటిది ఈ లోకంలో నువ్వేం చేయగలుగుతున్నావు ఈ లోకంలో ఎట్లా బ్రతుకుతున్నావు ఇవన్నీ చూసుకుంటే అవన్నీ ఫెయిల్ కానీ అదే నువ్వు ఆత్మీయంగా చూసుకుంటే నీ ఆత్మీయమైన జీవితంలో నీ రోల్ ఏంటిది నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఏం మిస్ అవుతున్నావు ఇంకా నువ్వు అంధకారంలోనే ఉన్నావా ఇంకా నీ లైఫ్ డార్క్నెస్ లోనే ఉందా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నావా రాంగ్ థాట్స్ నీకు రాంగ్ వేలో నువ్వు వెళ్తున్నావా ఇంకా నువ్వు ఒకవేళ మనం అనుకుంటాం ఇంకా అయిపోయింది ఇంకా నా లైఫ్ ఐ డన్ విత్ మై లైఫ్ అని అనుకుంటుంటాం ఇంకా నా జీవితం అంతా అయిపోయింది ఇంకా వేస్ట్ అయిపోయింది నా జీవితం అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే దేవుడు నేను పట్టుకుంటాడు ఎందుకంటే లోకంలో ఇంతకాలం తిరిగిన ఈ లోకంలో ఇంతకాలం నువ్వు వెళ్ళినావు ఇంకా నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది ప్రభావ ఇంకా నాకు విజిక్ వచ్చింది ఇంకా నా లైఫ్ ఎందుకు అని నువ్వు అనుకుంటావు కదా కొన్ని కొన్నిసార్లు మనకు అలాంటి థాట్స్ వస్తాయి ఎందుకంటే మనం దేవుళ్ళు లేనప్పుడు ఆ థాట్స్ మనకు వస్తాయి ఎందుకంటే చీకటి చిత్ర ఆ యొక్క దారిల అంటే డార్క్నెస్ లో మనం వెళ్ళినప్పుడు అలాంటి థాట్స్ లో మనం వెళ్ళినప్పుడు ఇంకా మన లైఫ్ లో అసలు ఏంటి అనే థాట్ మనకు వస్తుంటది అసలు ఇది లైఫ్ పైన నా లైఫ్ ఎందుకు ఇట్లా ఉంది నేను ఎందుకు ఇట్లా అవుతున్నాను అని అనుకుంటాం అంటే దేవుడు నమ్ముకునే బిడ్డలు కూడా ఈ లోకంలో ఎంతో మంది కానీ వాళ్ళందరూ లోకరీతిగానే ఆలోచిస్తున్నారు కానీ దేవుడు మనకు ఇయ్యలే ఆయన మనకు ఆత్మీయంగా ఆలోచించడానికి ఇచ్చినాడు అంటే ఆత్మీయంగా చూసుకుంటే మనము దేవుడు అంట రూపింపక ముందుకే మనల్ని నేర్పరచుకున్నాడు ఇంకా నీవు గర్భం నుండి బయలుపడక మునిపై నేను నేను ప్రతిష్ఠించు జనములకు ప్రతిగా ప్రవక్తగా నేను నియమించుతని సో ఆయన ఇరిమియాకి ప్రవక్తగా నిర్ణయించ అంటే తీర్మానిచ్చింది ఏమంటారు దేవుడు ఆయన నా విధంగా డెసిషన్స్ అంటే దేవుని ప్లాన్స్ ఇరిమియా మీద ఏ విధంగా ఉన్నాయో ఆయన డెసిషన్స్ ఆయన ప్లాన్స్ ఆయన పర్పస్ సో ఆయన పర్పస్ ఏమైతే ఉన్నాయో ఇరిమియా మీద అవన్నీ అక్కడ అంటే ఇరిమి యొక్క దేవుడు ఏర్పరచుకున్నాడు అట్లానే దేవుడు మనని కూడా సేవకుల్లాగానే కానీ ప్రవక్త లాగానే ఇంకా దాసుల లాగానే కానీ కొన్ని విషయంలో ఆయన మనల్ని ఏర్పరచుకుంటూ ఉంటాడు అట్లనే మన రోల్ ఏంటిదో మనం చూసుకోవాలా మరి అందుకే ఆయన అంటున్నాను ప్రవక్తగా నేను నేను నియమించింది అందుకు ఆయన ఏమంటున్నావు ఉన్నాను అని కానీ దేవుడు నువ్వు అంటే నువ్వు దేవుని దృష్టికి కనిపిస్తున్నావు మనం ఆత్మీయ చూసుకుంటే ఆ బలమైన ఫుడ్ తినేవారి లాగా ఉన్నామా ఇంకా పాలు తాగే దశలో ఉన్నామా ఇంకా చికెన్ మటన్ తిని అరిగించుకునేలాగా ఉన్నామా ఇవి మేము చూసుకుంటే ఆ దేవుడు అందుకే అంటున్నాడు నువ్వు బాలుడవాని నీ నోరుని నేను తాక్తా నీ నోట్ మాటలుంచి పెడతా అని ఆయన చెప్తున్నాడు అంటే ఆయనని దేవుడు ఇరిని ఒక ప్రవక్తగా చూజ్ చేసుకున్నప్పుడు ప్రవక్తగా ఆయన ఏ విధంగా దేవుడు రన్ చేయించినాడు ఆయన ప్లాన్స్ ఉన్నాయి ఇర్మ్యన్ దేవుడు ఏ విధంగా రన్ చేయించి ఆ యొక్క గొప్పజన పైన అంటే ఇప్పుడు ఇందులోనే ఈ వచనంలోనే మనం చూసుకుంటే ఆయన ప్లాన్స్ ఏమున్నాయో ఆయన ఇర్మ్యని ప్రవక్తగా పెట్టింది ఇప్పుడు మన రోల్స్ వచ్చేసరికి మనం ఎట్లా ఉండాలా ఒక తల్లి తల్లి తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్లాన్స్ కలిగి ఉంటారు వీళ్ళకి మంచి చదువులు చదివించాలా వీళ్ళకి మంచి భవిష్యత్ ఇవ్వాలా వీళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలా అని తల్లిదండ్రుల ఆలోచనలు ఎట్లయితే ఉన్నాయో పిల్లల పట్ల అట్లనే దేవునికి కూడా మన పట్ల ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన చిత్తము ఆయన ప్రణాళిక ఏమైతే ఉందో మన పట్ల అది ఆయన నెరవేర్చుకోవాలా అంటే మనం ఆయన టైం ఇవ్వాలా మనం ఆయన దగ్గరికి పోవాలా అనంటే మనం వెళ్తేనే కదా ఆయన వస్తాడు దేవుని కోసం నువ్వు అన్ని తెలిసి కూడా నువ్వు వెళ్ళకపోతే ఇంకా నీ ప్రణాళికలు ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతావు అందుకే ఆయన ఆయన ఎప్పటి నుంచో నేను ఆ నియమించినాడు అనమాట ఎప్పటి నుంచి ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మరి ఆయన ప్లాన్స్ ఆయన ప్రణాళికలు ఏంటిదో మనం తెలుసుకోవాలా ఆ ఇందులోనే మనకు చూడండి మన లైఫ్ లో మనం ఏమేమి మిస్ అవుతున్నాము అవన్నీ మనం మిస్గా అవద్దు మన రోల్ ఏంటిదో మనం చూసుకున్నాం ఎందుకంటే ఫస్ట్ మనకు కావాల్సిన వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యమే మన దగ్గర ఉంటే అప్పుడు ఆయన ప్రణాళిక ఏంటిదో మనకు తెలియజేయబడుతుంది అందుకే చూసుకుందాము ఇర్మియా ట్వంటీ నైన్ లెవెన్త్ వచ్చినాం చదివితే అర్థమవుతుంది ఇర్మియా ఇరవై తొమ్మిదిలో లెవెన్త్ వచ్చినము నేను మిమ్మను గుర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదేవ వాకు చూడండి మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నావు ఆయనే మిమ్ము గురించి ఉద్దేశించిన సంగతులు ఏవైతే మన కోసమైన ఉద్దేశించిన సంగతులు అనంటే అంటే మీ భవిష్యత్తులకు మరియు నిరీక్షణ ఇవ్వడానికి ఆయనే ఎంతో ఆలోచించినారు కదా దేవుడు మన పట్ల ఆలోచనలు చాలా ఉన్నాయి దేవునికి మన పట్ల ఎందుకంటే ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో నువ్వు ఫోటోగ్రాఫ్కి ఇస్తున్నావు ఈ ఫోటోని నువ్వు మంచి డెకరేషన్ చేసి ఇవ్వు అని ఎవరైతే ఆ ఫోటో ఇస్తాడో ఆయన చెప్తాడు నువ్వు ఇట్లా చేయని చెప్తాడు అయితే చేసేవాడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి బాగా తెలుసు దీన్ని ఎట్లా డెకరేషన్ చేస్తే ఎంత బాగుంటుంది అని కొన్ని థాట్స్ ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా అందుకే ఒక ఫోటో ఇచ్చినప్పుడు ఆ ఫోటోగ్రాఫ్ ఏం చేశాడంటే ఆ ఫోటోని ఎట్లా డెకరేషన్ చేయాలనో దాన్ని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా పెట్టాలా ఫ్రంట్ ఎట్లా పెట్టాలా సైడ్స్కి ఏం పెట్టాలా ఏమేం చేయాలో దానికి అంత ఒక డెకరేషన్ ఒక ప్రింట్ అవుట్ తీసేలాగా ఒక డిజైనర్గా ఒక మంచితనంగా దాన్ని అంత ఒక ఫోటోకి అట్రాక్షన్ రావడానికి ఎన్నో ప్లాన్స్ అయినా అంటే ఆయన క్రియేటివిటీ చేసుకుంటాడు సో అట్లని దేవుడు కూడా మన పట్ల మన భవిష్యత్తు కోసము ఆయన ఎంతో ఆలోచనలో పెట్టుకున్నాడు మన ప్రభువు ఎందుకంటే ఆయన దేనికోసమే మనం నిర్ణయించుకోలేదు ఆయనే ఆయనే పర్పస్ ఏంటిదో మనం తెలుసుకోవాలా ఆ పర్పస్ ఏందో మనం చేయాలా ఆయన ప్రణాళిక ఏంటిదో మనం చేయాలా అందుకే ఆయన నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతి నేను ఎరుగుదని రాబోబు కాలమునందు నీకు నిరీక్షణ కలిగినట్లు సో మనం ప్రార్థన చేస్తాం ఇంకా దానికి టైం రావట్లేదు అనంటే అది నీ టైం ప్రకారంగా రాదు కదా ఆయన చిత్తం ప్రకారంగానే రావాలా అందుకే కదా దేవుని చిత్తం అని అంటున్నాము ఆయన ప్రణాళిక రావాలా కాబట్టి ఆయనే టైం ఇస్తాడు ప్లాన్స్ అయినవి టైం అయినదే మనం పాటించాల్సింది కానీ టైం రాక ముందుకే నేను ముందే వెళ్ళి పరిగెత్తుతా అంటే మనం అక్కడ ఆగిపోతాము ఎందుకంటే ఆయన ఇచ్చే ప్లాన్స్ ఎట్లా ఉంటాయంటే బ్లెస్సింగ్ ఫుల్ గా ఉంటాయన్నమాట వెయిట్ చేయాల కొన్ని వాటికి మనం వెయిట్ చేయాలా కొన్ని వాటికి ఏమో దేవుడు మనకి డేలోనే కానీ టైమ్స్ లోనే కానీ ఇయర్స్ లోనే కానీ ఆయన చూపించే దేవుడు ఆయన ఇచ్చేవి ప్రతి ఒక్కటి ఆయన ఉద్దేశించిన ఏంటివి అవన్నీ ఆయన మన కోసము ఇచ్చిననమాట ఎందుకంటే ఆయన ఇవ్వడానికే నేను నీ గురించి ఆలోచననే ఆలోచనలు నాకు తెలుసు అని ప్రభువు చెబుతున్నాడు మరి దేవుడు ఎందుకు చెప్తున్నాడు మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కదా కాబట్టి ఆయనకు తెలుసు ప్లాన్స్ ఏంటియో నీ పట్ల మరి నీ రోల్ ఏంటిది నీ పార్ట్ ఏంటిది ఇదంతా తెలుసుకోవడానికి ఆయనే ప్లాన్స్ మనకు కావాల ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు నీ లైఫ్లో నువ్వు లోకరీతేగా నీకు ఎన్నో ప్లాన్స్ ఉండొచ్చు కానీ అది నీ కొంతకాలం వరకే బ్లెస్సింగ్ ఆ అది వేస్ట్ అయిపోతుంది కానీ దేవుడి ప్లాన్స్ ఏంటి ఆయన ఇచ్చిన ప్రతి ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే బ్లెస్సెడ్గా ఉంటుంది ఇంకా లైఫ్ లాంగ్ ఇటర్నల్ లైఫ్ వరకు నీకు బ్లెస్సింగ్సే ఉంటాయి ఇంకా మనకు ఆ థాటే రాదు నేను ఏది మిస్ అవుతున్నాను ఆయన థాట్ కూడా రాదు ఎందుకంటే ఆయన ప్లాన్స్ అట్లా పోతా ఉంటాయనమాట ఆయన ఇచ్చే ప్లాన్స్ అంత గొప్ప ప్లాన్స్ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు వర్డ్ ఆఫ్ గాడ్ చూసుకోవాల ఫస్ట్ దేవుని యొక్క వాక్యంలోకి మనం రావాలా ఆ వాక్యంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు అది మనం తెలుసుకుంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాము ఎందుకంటే కొన్ని సజెషన్స్ మనకి ఇస్తా ఉంటారు సేవకులే మన టీచర్స్ కానీ పొడు స్కూల్లో ఉంటాం మ్యాథ్స్ ఒక ప్రాబ్లం చేస్తాం ఇంకొక సమ్ చేద్దాం అంటే అది రాదు రాకపోతే మనం ఎవరు గైడెన్స్ తీసుకుంటాం టీచర్ గైడెన్స్ తీసుకుంటాం టీచర్ ఈ ప్రాబ్లం నాకు అర్థం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే తను ఎక్స్ప్లెయిన్ చేశాం అంటే టీచర్కి ఆ ప్లాన్ తెలుసు ఆ సమ్ ఏ విధంగా చేయాలో ఆ టీచర్కి తెలుసు అట్లనే మనం కూడా సజెషన్స్ తీసుకోవాలా ఇంత టైం వరకైతే ఇంత ప్రార్థన చేసినా నాకు సమాధానం రాలేదు అనంటే అది దేవుని చిత్తం ఏముందో ఆయన ప్రణాళిక ఏముందో ఎంతవరకు ఆయన వెయిట్ చెప్పాలో అంత వరకు వెయిట్ చేయాల్సిందే అందుకే ఆయన అంటున్నాడు కొంత వరకు మనం వెయిట్ చేయాల వెయిట్ చేస్తేనే కదా మన బ్లెసింగ్స్ అనేది వస్తాయి నాకు ఇప్పుడే కావాలి అనంటే అది కాన్ పని అందుకే దేవుడు అదే చెప్తున్నాడు ఆయన ప్రణాళికలు ఇచ్చేది ఎట్లా అంటే నీకు అర్థం కాకపోతే మన సేవకులను అడగచ్చు ఆ వాళ్ళనే కూడా మనం తెలుసుకోకపోతే ఇంకా అర్థం కాకపోతే మన హృదయాలకి దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలా ఎప్పుడైతే దేవుని మనం అడుగుతామో ఆయన మనకు టీచరు ఆయనని మనకు దేవుడు ఆయనని మనకు నాయకుడు ఆయననే ఎవ్రీథింగ్ మనకు దేవుడు ఆయనే మనల్ని పుట్టించున్నారు కాబట్టి ఎవ్రీథింగ్ ఆయనకే తెలుసు అందుకే మనం దేవుని యొక్క గైడెన్స్ తీసుకోవాలా దేవుని యొక్క గైడెన్స్ తీసుకుంటే నీ లైఫ్ ఎలా వెళ్తుంది ఏ విధంగా రన్ అవుతుంది అదంతా ఆయన చెప్పారు ఎందుకంటే మన తలెంపులు ఇట్లా లోకరీతిగా ఉంటుంది దేవుడి తలంపులు ఎంత మంచిగా ఉంటాయి అంటే ఆయన తలంపులకు అసలు మనము ఆయనకు లోబడి జీవిస్తే ఆయన ఇచ్చే ప్రతి ఒక్క ఆలోచనలో ఆయన మన పట్ల పెట్టిన ప్రతి ఒక్క ప్రాణ తెలుస్తా ఆశీర్వాదంగా ఉంటది అనమాట ఎవ్రీథింగ్ బ్లెస్సింగ్ గా ఉంటది ఇంకా ఇటర్నల్ లైఫ్ నీ లైఫ్ ఉన్నంత వరకు అది బ్లెస్సడ్ గానే ఉంటది లేకపోతే ఇంకో థింగ్ అంటే మనం మూడు థింగ్స్ నేర్చుకుంటున్నాం వర్డ్ ఆఫ్ గాడ్ ఒకటి కావాలా సజెషన్స్ ఒకటి కావాలా నీకు సేవకులు చెప్పిన నీ హృదయానికి అది మంచో చెడు ఎట్లనో ఫుల్ఫిల్ కాకపోతే అప్పుడు నువ్వు ఏం చేస్తూ దేవునికి మన ప్రాధాన్య పెట్టినప్పుడు మొర మన ఇన్నర్ వాయిజ్ నుంచి వస్తుంది ఒక సౌండ్ అంటే ఇన్నర్ వాయిజ్ ఆ లోపల నుంచి వస్తే మన హార్ట్ లోపల నుంచి ఒక సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ని పట్టుకొని కూడా మనం నడవచ్చు ఎందుకంటే అది దేవుడు మాట్లాడేది ఇన్నర్ వాయిజ్ మనకు రావాలి డెప్త్ వాయిజ్ ఆ డెప్త్ వాయిజ్ వచ్చినప్పుడే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు అనమాట అందుకే కొన్ని కొన్నిసార్లు మనకు డెప్త్ వాయిజ్ వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు రవణ ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు నీకు స్వరం వినిపించింది అని అన్నారు కదా అట్లా అది నీ లోపల నుంచి వచ్చింది కాబట్టి అది ఇన్నర్ వాయిజ్ అట్లా అన్న సాక్ష్యంలో చెప్పినాడు అంటే అన్నకి ఇన్నర్ వాయిజ్ చేతే దేవుడు మాట్లాడింది సో ఇన్నర్ వాయిజ్ కూడా ఇంపార్టెంటే ఇన్నర్ వాయిస్ చేతే కూడా దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే ఆయన మనం గైడ్ చేసే దేవుడు కాబట్టి మాట్లాడతాడు ఇది ఎందుకు మన ప్లాన్స్ ఎలాంటియో దేవుని ప్లాన్స్ ఉంటాయో మనము ప్రాబర్ట్స్ నైన్టీన్ ట్వంటీ వన్ కి రండి సామెతలు పంతొమ్మిది నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టున్నాడు యుహోవ యొక్క తీర్మానమే స్థిరము చూడండి మీరు ఎన్ని ప్లాన్స్ అన్నా వేసుకోండి ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా అది కొంతకాలం వరకే ఉంటుంది ఎందుకంటే చివరికి దేవుండే విజయము అందుకే మనుషుల హృదయంలో చాలా ప్రణాళికలు ఉంటాయి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆలోచనలు ఉంటాయి ఇష్టం వచ్చిన చూజింగ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ లైఫ్ ని లోకరీతిగా కానీ ఆత్మీయంగా చూసుకుంటే మన హృదయంలో కూడా మన ఆలోచనలు పదే పదే విధాలుగా రన్ అవుతూ ఉంటాయి కానీ ఎటు ఆయన సన్నదికి రావాలి కొంతకాలం వరకు నువ్వు లోకరీతిగా తిరుగుతుంటావు కానీ ఆ నీకు ఆయన ఇచ్చే ప్రణాళికలు ఎట్లాంటి అంటే నీ ఉద్దేశించినంతా ఆయననే నెరవేర్చాలి ఈ సుప్రభయ్ ఆయన చిత్తం కనుగొని నడుచుకోవాలి అని అంటే ఆయన నుంచి మనం రావాలి అంటే మన తలంపులు మనిషి మై ప్లాన్స్ ఆర్ ఇన్ నేమ్ మ్యాన్ హార్టెడ్ బట్ ద పర్పస్ ఆఫ్ ది లాడ్ విల్ ప్రివిలేజ్ అంగీకరించినట్లు చేయము ఏది దేవు నుంచి వస్తుందో ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క పర్పస్ మనం అంగీకరించాల కొంతకాలం వరకు ఎగ్జాంపుల్ చెప్తాను ఆ ఫర్ ఎగ్జాంపుల్ నేను బీకమ్ చేస్తాను అని అనుకుంటా నాకు బీకమ్ చేయాలంటే నాకు ఎంతో ఆశ ఉంది నేను బీకమ్ చేయాలి అని అనుకుంటా కొంతకాలం అయ్యేసరికి తీర్మానం చేసుకొని ఇంకా సర్లే బీకమ్ చేసుకుందాము అని అనుకునే టైంలో దేవుడు మనతో మాట్లాడతాడు ఒక ఇన్నర్ వైజ్ మనకి వినబడుతుంటది ఇది సరైన గ్రూపా కాదా నువ్వు ఇది చూజ్ చేసుకుంది కరెక్టా కాదా అని దేవుడు ఇన్నర్ వైజ్ చేత మాట్లాడితే ఆయన చూపిస్తాడు లేదు నువ్వు ఈ గ్రూప్ తీసుకోకు నువ్వు ఈ గ్రూప్ తీసుకో డాక్టర్ కోసం నువ్వు తీసుకో ఆ మనం అట్లా కూడా ఆలోచించాల ఇది దేవుందినా కాదా దేవుడు నువ్వు ఏదైనా చదువుకో కని ఆయన పర్పస్ ఫుల్ గా ఉండాలని ఆయన పర్పస్ గానే కావాలా ఆయన ఉద్దేశించిన వారి లాగానే ఉండాలా లేదు ప్రభా నేను బీకామే చేస్తా అంటే అది కాదు కదా ఆయన చూపించింది మనం వెళ్ళాలా కొన్ని కొన్నిసార్లు మనకు నచ్చింది వదిలేసుకోవాలా లేదు ప్రభా నాకు ఇది అని అనుకుంటే ఆయన ముందు పెడితే నువ్వు అది తీసుకోకపోతే ఆ ఎట్లా ఉంటుంది అందుకే ఆయన అంటున్నాడు నీకెంత ఇష్టమున్నా కొన్ని కొన్ని థింగ్స్ మనము చాలా ఇష్టపడుతుంటాము నాకు ఇదంటే చాలా ఇష్టము థాట్స్ మనకు ఉంటాయి ఎన్నో ఉంటాయి అబ్బా ఇదంటే ఎంత ఇష్టమో తెచ్చుకున్నందుకు థ్యాంక్స్ ఇట్లా మనం కొన్ని కొన్ని వర్డ్స్ చెప్తుంటాము సో నువ్వు ఏదైతే ఎక్కువ ఇష్టపడతావో అది నీ లైఫ్ లో పొందుకోవాలి అని అనుకుంటావు కానీ దేవుడు అది వద్దంటాడు దాన్ని ముట్టద్ది ముట్టద్దు కదా ఎందుకంటే ఆయన చిత్తము అదే ఆయన ఏదైతే చెప్తాడో అదే నువ్వు నడుచుకోవాలి ఇచ్చింది ఉద్దేశం ఏంటిదో ఆయన మనకు ఏదైతే సజెషన్ ఇస్తున్నాడో ఆయన పర్పస్ ఏదైతే మనకి ఇస్తున్నాడో అది మనం అంగీకరించాలా కొంతకాలం వరకు మనకు అది ఇష్టం కానీ ఆ దాన్ని మనం పట్టుకున్నప్పుడు దేవుడు ఇచ్చింది మనం పట్టుకున్నప్పుడు కష్టంగా ఉండొచ్చేమో కొంతవరకు ఆ దంతతానికి అది చాలా బ్లెస్ఫుల్ గా ఉంటుంది ఎంతో బ్లెస్సింగ్ గా ఉంటుంది అది అందుకే ఆయన ఇచ్చే ప్లాన్స్ ఆయన ఇచ్చే ప్రతి ఒక్కటి పర్పస్ మనము తీసుకోవాలన్నమాట ఆయన ఇచ్చే పర్పస్ లో అవన్నీ మనకు నెరవేరాలా మన లైఫ్ లో ఉండాలా ఆయన చిత్తం ఇంటితో మనకు అనుగొనాలంటే రోమా ఎయిట్ ట్వంటీ ఎయిత్కి వెళ్దాము ఆయన మన కోసం గొప్ప ప్లాన్స్ వేసి దేవుడు మళ్ళీ రోమా ఎయిత్ చాప్టర్ ట్వంటీ చదివితే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము మరి చూడండి ఆయన ఇచ్చేదిట్లంటే మరియు దేవుడు తనను ప్రేమించిన వారి మేలు కోసమే అన్నిటినీ కలిసి పనిచేస్తేనే మనకు తెలుసు అంటే దేవుడు ఇచ్చిన ఎవ్రీథింగ్ ఆయన ప్రేమ ఆయన ఏది ఇచ్చినా మన లైఫ్ లో మేలే ఉంటది నీకు నచ్చింది దేవుడు నీకు ఇవ్వచ్చు అది నీకు కొంతకాలం వరకే కష్టం ఉంటది కానీ అది నువ్వు కొంతకాలం వరకు కష్టపడే దాంతో పాటు నువ్వు రన్ అవుతూ రన్ అవుతుంటే అది నీకు లాస్ట్ చివరికి ఎట్లయిపోతాయి అంటే అది ఒక మేలుగా ఉంటది ఈ రోజు అంటారు ఆ పది మంది నీ దగ్గరికి రాకపోవచ్చేమో పది మంది అంటదేమో ఏ వర్అ ఇట్లా ఉంది అట్లా ఉంది వీళ్ళు సరిగ్గా చెప్పట్లేరు వీళ్ళ అబద్ధం చెప్తున్నారు అని కొంతకాలం వరకే వాళ్ళు అంటారు కానీ ఆ దాని తర్వాత వీళ్ళు మనల్ని తృణీకరిస్తున్నారు కదా మన వాక్యం వాళ్ళు కదా అని మనం అట్లనే వదిలేసుకోదు అదే వాక్యాన్ని పట్టుకున్న మనం ఇతరులకు చెప్తూ ఉంటే కొంతకాలం వరకు దేవుడు వాళ్ళ మాట్లాడి వాళ్ళనే మార్చేసే దేవుడు కాబట్టి ఆయన ఇచ్చేది ప్రతి ఒక్కటి ఎట్లా అంటే మేలు మేలుతోటే ఉంటది ఎవ్రీథింగ్ గుడ్ గానే ఉంటది And we know that God works all the things together for the, God, for the good of those who loves Him. We are going to help God with the purpose of His purpose. Who are called according to His purpose. If you are going to help Him with the purpose of His purpose, then they are going to go above their life. I am going to go above that. That's why I am saying, పిలుపు అలాంటిది ఆయన ఇచ్చే ప్రణాళికలు అలాంటిది మరి ఇదంతా కావాలంటే మనకు ఇదంతా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలా ప్రార్థించాలా ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధిలో గడిపినప్పుడే కదా మనకు దేవుడు చూపిస్తాడు ఆయన దర్శనాల ద్వారా ఆయన ఇచ్చిన ప్రతి ఆయన ఏదేదైతే మనకి ఇస్తున్నాడో ఆయన దర్శనాల ద్వారానే కానీ కలల చేతనే కానీ మనతో మాట్లాడుతూ ఉంటాడనమాట దేవుడు అందుకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆయనకి మొర పెట్టాలా శామ్స్ ఫిఫ్టీ సెవెన్ టూ లో చదివితే మనకు అర్థమవుతుంది కీర్తనలో ఫిఫ్టీ సెకండ్ వార్ మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను మరి చూడండి మహోన్నతుడమైన దేవునికి నా కార్యములు సఫలం చేయటప్పుడు దేవునికి నేను మొడపెట్టుతున్నాను అందుకే కదా దేవుని యొక్క చిత్తాన్ని మనకు కనుగొనాలి అనంటే ఫస్ట్ ఆయన సన్నిధిలో మనము అడగాల సఫలం చేయాలి అంటే మనం ఫస్ట్ దేవుని దగ్గరికి రావాలా ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే మొర పెడతామో ఆయన చిత్తం ఏంటిదో మన ఆయన ప్లాంట్స్ ఏంటో మనకు తెలియజేసే దేవుడు నేను ఇప్పుడు ఇర్మి దేవుడు ప్రవక్తగా ఎంచుకున్నాడు కాబట్టి ఆ వాక్యంలో మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది సో మన లైఫ్ లో కూడా దేవుడు మనల్ని ఏ రోల్లో పెట్టినో ఏ పాటలో మనం ఉన్నాము తెలుసుకోవాలి అనంటే మనం ఫస్ట్ దేవుని సన్నిధిలో మొర పెట్టాలన్నమాట ఎప్పుడైతే నువ్వు దేవునికి మొర పెడతావో అప్పుడు నీకు దేవుడు చూపిస్తాడు అదేంటిదో దేవుడు చూపిస్తాడు ఒకవేళ మనకు జ్ఞానము లేకపోతే కూడా అందులో కూడా దేవుడు మాట్లాడినాడు ఒకవేళ జ్ఞానం నీకు పొద్దుగా ఉంటే ఆయన సన్నిధికి రావాలి అది కూడా మనం తెలుసుకోవాలి అనంటే మీలో ఎవనికైనాను జ్ఞానము కుదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవని గద్దింపక అందరికీ ధారాలముగా దయచేయువాడు ఎందుకంటే దేవుని యొక్క చిత్తం కనుగొనాలి అనంటే మనం కొంత కొంతకాలం వరకు కొంతమంది దగ్గర సజెషన్స్ తీసుకుంటాము ఏవి తీసుకున్నా ఏది చేసినా నీ తలంపులకు నీ ఆలోచనలకు అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదా అని అందుకే మనము కొన్ని కొన్నిసార్లు అవి చదివినప్పుడు మనకు అర్థం కావు బైబుల్ అనే కాదు ఇంకా ఏవైనా మన లైఫ్ లో కొన్ని కొన్ని అర్థం కావు కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు మనం కొన్ని కొన్ని విధాలుగా వెళ్ళినప్పుడు నార్మల్గా లోకరీతిగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ కొనాలి అనంటే దానికి మనం తెలుసుకోవాలా కదా ఈ డ్రెస్ ఈ క్లాత్ ఏంటిది దీనికి ఎంత రేట్ పడుతుంది ఇవన్నీ మనం దాని క్వాలిటీస్ మనం తెలుసుకుంటాం కదా అట్లనే కొన్ని కొన్ని కూడా మన లైఫ్లో ఉంటాయి అవి మనకు అర్థం కావు కానీ అవి అర్థం కావాలంటే మనకు నాలెడ్జ్ కావాలా ఫస్ట్ ప్రేయర్ కావాలా ఆ దాని తర్వాత నాలెడ్జ్ కావాలా మనకు నాలెడ్జ్ కావాలి అనంటే అది దేవుని యొక్క బైబుల్ నుంచే దొరుకుతుంది అందుకే మనకి జ్ఞానం కావాలా ఆ జ్ఞానము మనకు విజ్డం కావాలి అనంటే దేవుని చనించడానికి అడగల అందుకే ఆయన మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉండి నెయ్యడా అతడు దేవుని అడగవలను దేవుని అడిగితేనంట ఆయన దారాలుగా కుమ్మరిస్తా అని అంటున్నాడు దేవుడు ఎంతో ఫ్రీగా ఇచ్చే దేవుడు కాబట్టి ఫస్ట్ మనం ప్రేజ్ చేయాలా ఆయన వర్డ్ ఆఫ్ గాడ్ దగ్గరికి రావాల వాక్యం చదువుతుంటేనే మనకు జ్ఞానం పెరుగుతుంది అందుకే ఆయన దగ్గర కోసమే ఆయన మనకు ఎంతో అంటే అంత జ్ఞానమైన నింపుతానంటున్నాడు మరి ఆయన చిత్తని కనుగొనాలంటే మనకి కావాలి కదా లేదు నేను పలానా టైంకి వెళ్తా నేను పలానా టైంలో చేస్తానంటే అది కాదు అంటే అది నీ ఇష్టం అది నీ ఆలోచన అన్నట్లు అయిపోతుంది కానీ దేవుని ఆలోచన ఉండదు ఆయన ఒక టైంకి పిలుస్తడు నీకు దేవుని సేవకుడుగా పిలిచినప్పుడు సేవకుడిగా వెళ్ళాలా ఆయన ప్రవక్తగా పిలిచినప్పుడు ప్రవక్తగానే వెళ్ళాలి అట్లనే దేవుడు ఇరుమైన ప్రవక్తగా పిలిచింది కాబట్టి అట్లా నీ వాక్యము నా పాదములకు దీపము నా మార్గములకు వెలుగు మరి చూడండి దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటేనే మనము ఎక్కడికి వెళ్ళినా వెలుగు ఆ యొక్క వెలుగ అంటే బ్రైట్నెస్ అనేది దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే ఆ బ్రైట్ ఫ్యూచర్ మనకి కావాలి ఆ బ్రైట్నెస్ మనకు కావాలి అనంటే ఆయన చిత్తాన్ని మనకు కనుగొనాలా ఆయన చిత్తంలో మనం నడవాలా అనే చిత్తాన్ని మనం నడుచుకోవాలి మన రోల్ ఏంటి మన పాట ఏంటి మనం తెలుసుకోవాలి అనంటే ఈ వాక్యం చేతనే దేవుడు మనతో మాట్లాడతాడు ఫస్ట్ మనం ప్రే చేయాల సెకండ్ ఆయన సన్నిధిలో మూర పెట్టినప్పుడే మనకు ఆయన ఫస్ట్ ప్రే చేయాలా సెకండ్ మనకు నాలెడ్జ్ కావాలా ఎట్లా దాన్ని సర్చింగ్ చేయాల మన కనుగొనాలా దేవుడు నా పట్ల ఏం ప్లాన్ పెట్టినాడు మనం తెలుసుకోవాలి కదా ఇప్పుడు మనము మన పిల్లలకు ఫ్యూచర్ కోసం ఆలోచిస్తుంటాము రేపు వదిన వీళ్ళ భవిష్యత్ లో ఇది పెడదాము ఇది చేద్దాము వీళ్ళని ఇది చదువు చదివిద్దాము ఇట్లా అమెరికాకి పంపిద్దాము ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని ఎన్నో ప్లాన్స్ కలిగి ఉంటారు తల్లిదండ్రులు అట్లని మనం కూడా దేవుణ్ణి తెలుసుకోవాలా ఆయనే ఇచ్చే ప్రతి ఒక్క వాక్యం ఇలాంటిది మనల్ని ఏ విధంగా ఆయన మన రోల్ ఏంటిది మన పాట ఏంటిది అని ఆయన చూపించినప్పుడు మనం వెళ్ళాలి అంటే సేవకుడుగా ఆయన మనం చూజ్ చేసుకున్నప్పుడు మనం సేవకుడిగానే వెళ్ళాలి ఆ సేవ మనం చేయాలి అనంటే మనకు కావాల్సింది ఏంటంటే ఆయన వాక్యం కావాలా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు వెలుగుతేనే ఉండాలి అనంటే ఆ యొక్క మార్గానికి వెలుగు రావాలి అనంటే సేవ చే సేవ చేసే జీవితంలో మనకు వర్డ్ కావాలి కదా దేవుని వాక్యం లేకపోతే మనము ఏం చేయలేము కాబట్టి ఆయన వాక్యం మనకి ఇంపార్టెన్స్ అనమాట అందుకే ఆయన అంటున్న ప్రార్థన వాక్యం రెండు కావాలా ఆ రెండు ఉంటేనే మనము ఆయన ప్లాన్స్ మీద తెలుసుకోగలుగుతాము అందుకే ఆయన అంటున్నాడు జర్మయ ట్వంటీ నైన్ లెవెన్ లా ఫర్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ ఎన్ ఏషియన్ బట్ విత్ మెనీ కౌన్సిలింగ్ ఫ్రమ్ డెలివరెన్స్ ఆయన చెప్పేది ఒకటే అనే మార్గదర్శకుడు కాబట్టి లేకపోవడం వలన ఒక దేశం పడిపోతుంది అంటే ఒక దేశం పడిపోతుందంటే ఆ గైడెన్స్ సరిగా లేకపోతే ఒక ఆత్మ చనిపోతుంది ఒక ఆత్మ ఆ కరెక్ట్ వేలో పోడలేకపోతుంది అంటే ఆ ఆత్మకి గైడెన్స్ కావాలి అంటే దేవుడి నుంచే రావాలి ఆ గైడెన్స్ లేకపోతే సేవకుల ద్వారా అన్నా దేవుడు అందుకని ఆ ఒక దేశానికి పడిపోతుంది మరి ఆ దేశాన్ని కాపాడలా చేయాలి అంటే దేవుడు అందుకే ఇరుమన్ చూజ్ చేసుకున్నాడు సో అలాగే దేవుడు మనల్ని కూడా చూజ్ చేసుకున్నాడు ఒక సేవకులుగా మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన సలహాలు ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటి మనము ఎట్లా మనం ఎక్కడికి వెళ్ళినా వెలుగు అనేది మనలో ఉండాల అంటే దేవుని యొక్క వర్డ్ యర్ ఏ ల్యాంప్ టు మై ఫీట్ దేవుని యొక్క వాక్యము మన పాదలకు వెలుగు కలిగి ఉండాలన్నమాట అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇంకా బ్రైట్నెసే కావాలా ఆయన వాక్యములు నీ వాక్యము నా పాదముకు దీపము నా మార్గనికి వెలుగు సో ఎవ్రీ వర్డ్ ఒక వాక్యము మన జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి మనం కూడా ఇతలేని మార్చాలా ఒక ఆత్మ కూడా పడిపోవద్దు ఆ ఆత్మకి విమోచన రావాలి అనంటే నువ్వు దేవుడు చూపించిన ప్రతి ఒక్క సలహాకి నువ్వు లోబడాలా ఆయన ఏదైతే పర్పస్ మనకు పెట్టినాడో దానికి మనం లోబడాలా ఆయన ఇచ్చే ప్లాన్స్ కి మనం లోబడాలా అప్పుడైతేనే కదా సరిగ్గా ఉంటాం అందుకే లాస్ట్ చివరి వద్ద చూసుకొని క్లోజ్ చేసుకుందాము ప్రాబోక్స్ లెవెన్ అండ్ ఫోర్టీన్ నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచన కర్తలు అనేకులుట రక్షణకరము చూడండి మన లైఫ్ లో నాయకులు లేకపోతే ఎంతమంది జనులలో అది వేస్టే మనకు గైడెన్స్ కి కావాలి కదా ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు గైడ్ చేసినారు మనం మన పిల్లల్ని గైడ్ చేసినాము అట్లనే మనకు గైడెన్స్ ఎవరు అంటే ఏ నీ లైఫ్ లో గైడెన్స్ కావాలా నీ మార్గం నడిపించడానికి దేవుడు కావాలా దేవుడు లేకపోతే మనం నడవలేము అందుకే ఆయన సహాయం మనకు కావాలా ఒక ఆత్మ కూడా పడిపోద్దు ప్రతి ఒక్కటి ఆయన సలహా తీసుకొని వెళ్ళాలి అని అంటే విమోచించి ఆయన ఆయన మనకు మన ఏమంటారంటే మన ప్రతి ఒక్క పాపాన్ని శాపని అని తొలగించి ఆయన విమోచించిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని వాడుకుంటున్నాడు కాబట్టి మనం కూడా ఒకరికి ఆ విధంగానే ఉండాలా ఎందుకంటే దేవుడు మనుషుల ద్వారానే కదా ఆయన కార్యాలన్నీ జరిపించుకుంటాడు అందుకే దేవుడు ఎంతో మంది ప్రవక్తలను చూజ్ చేసుకున్నాడు ఇర్మియా ఏషియా మళ్ళీ ఆ కాలంలో చూసుకుంటే ఆధించే వెలిసే ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ జనం మారిపోవడము అక్కడ దేవుడు ఇచ్చిన దర్శనాలు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు ఆ పోస్టులు కూడా ఉన్నారు సో వాళ్ళందరి మధ్యలో దేవుడు వాళ్ళకు ఎవ్రీథింగ్ చూపించినాడు అంటే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు ఈ రోజు కూడా దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు కాబట్టి ఆయన మన లైఫ్ లో ఎన్నో బ్లెస్సింగ్స్ పెట్టినడు సో ఆ బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలా ఆ బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలన్నంటే మనకు గైడెన్స్ కావాలా ఆ గైడెన్స్ ఎవరంటే మన నాయకుడు ఏసుప్రభే ఉండాలా క్రీస్తసు ప్రభుయం మన నాయకుడు ఆయన తప్ప ఇంకా ఈ లోకంలో ఎవరు లేరు తెలియని ప్రజలు సేవకులని అని అనుకుంటారు ఆ సేవకులు కూడా తండ్రి ప్రేమ ఎలా చూపిస్తారో అలాగే చూపించాల సేవకులుగా మనం వెళ్తున్నాం కదా అని వాళ్ళతో ఇష్టం వచ్చినట్లు ఆ బిహేవ్ చేసి ఇంకా రఫ్గా మాట్లాడి వాళ్ళ హృదయాల్ని బాధ పెట్టి చేసి ఉంటే అది దేం చిత్తం కాదది దేవుడు కూడా సేవకు పిలుచుకుంటాడు ప్రవక్తగా పిలుచుకుంటాడు అన్ని చేశారు కానీ ఆయన చిత్తము ఎట్లా ఉంటుందంటే ఆయన ఇచ్చే పర్పస్ లో బ్లెస్సింగ్ అనేది ఉంటది ఒక ఆత్మ ఇట్లా వచ్చేలాగా ఉంటది అనమాట ఆయన ఇచ్చే పర్పస్ నువ్వు వాక్యం చెప్తే ఆత్మ కదిలింపబడుతుంది దేవుడు అలాంటిది ఇస్తాడు ఎందుకంటే ఆయనకు ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఒక్క ఆత్మ కూడా నశించుకోవద్దు అనంటే ఆయన చిత్తాన్ని మనకు కనుగొనాలా ఆయన పర్పస్ ఏందో మనం తెలుసుకోవాలంటే ఏది చేసినా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ప్లాన్స్ మనం తెలుసుకోవాలి అని అంటే ప్రేర్ లో ఉండాలా నెక్స్ట్ ఆయన నీకు ఎంబడి పిలవాలంటే కాదది ఆయన పిలవడానికి టైం ఉంది ఆ టైంకే నువ్వు కాల్ అవుట్ కావాలా ఎప్పుడైతే ఆయన టైం చెప్పారో ఆ టైం కి నువ్వు కాల్అవుట్ అయితేనే నీకు నెక్స్ట్ లెవెల్ అయ్యిందో తెలిసిపోతుంది ఎందుకంటే మన ప్లాన్స్ కాదు అందుకే ఆయన ఏషియా గ్రంథంలో నీ తలంపులు నా తలంపులు వంటివి కావు నీ ఆలోచనలు నా ఆలోచన కావు కదా మన ఆలోచనలను పక్క పెట్టేస్తే దేవుని ఆలోచనలకు మనం చోటిస్తే ఆయన ఏ విధంగా మనం గైడ్ చేయాలో ఏ విధంగా మనల్ని నడిపించాలో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన తల్లి గర్భంలో రూపింపక మునిపోయి నిన్ను నన్ను అంతని ఏర్పరచుకున్నాడు దేవుడు సో ఆ ఏర్పాట్లు మనం ఉన్నప్పుడు ఆయన చిత్తం మీద అనుకోవాలంటే ఫస్ట్ మనం ప్రే చేయాలా సన్నిధిలో మూర పెట్టాలా తర్వాత మనకు జ్ఞానం కొద్దిగా ఉంటే ఆయన సన్నిధిలో అడగాల ఆయన ఇస్తాడు వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కువ ఉండాలన్నమాట మనలో దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మనం వెళ్తుంటే మనం మోస్తుంటే మనం ఎక్కడికి పోయినా బ్రైట్నెస్ అనేదే ఉండాలా మనలో ఆయన వెలుగు మనలో ఉండాలా సో ఇవన్నీ మనకి కావాలంటే ఇవన్నీ మనం ధరించుకోవాలా ఇవే దేవుని యొక్క చిత్తము ఆయన చిత్తం ఏమేమి అవన్నీ మనం గైడ్ చేసుకోవాలా అవన్నీ మనం రోల్ చేసుకోవాలా అవన్నీ మన పాట్ అని మనము అనుకున్నప్పుడే మనం వెళ్ళగలుగుతాము అందుకే ఆయన వర్డ్ అప్ గాడ్ మనకి ఇంపార్టెంట్ సేవకుల సజెషన్స్ ఇంపార్టెంట్ ఇన్నర్ వాయిస్ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కాకపోతే కొంతకాలం వరకు ఇవి మళ్ళా ఒక టైం వచ్చినప్పుడు అప్పుడు ఇంకా నీ లైఫ్ అనేది అయిపోయింది ఇంకా ఐ డన్ విత్ మై లైఫ్ ఇంకా స్టాప్ చేయి అని అనుకున్నప్పుడు అప్పుడు దేవుడిని నీ థాట్స్ ఏంటియో అవన్నీ పక్క ఆయన థాట్స్ ఏంటియో దాంట్లో రన్ చేపిస్తుంటారు అన్నమాట దేవుడు అనే చిత్తం ఏందో అది మనకు చూపిస్తామట అంటే ఆ లైఫ్ కి ఈ లైఫ్ కి డిఫరెన్స్ ఏందో దేవుడు చూపిస్తుంటాడు అంటే ఆత్మీయమైన జీవితంలో మనం ఎట్లా ట్రావెల్ చేస్తున్నామో లోకరీతిగా ఎట్లా ట్రావెల్ చేస్తున్నామో అప్పుడు మనకు తెలిసిపోతుంది అంతవరకు దేవుని ప్లాన్స్ మనకు తెలియదు అందుకే గాడ్ విల్ మనం తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం మొర పెట్టాలి ఆయన సన్నిధిలో ఎందుకంటే మనుషుల యుద్ధంలో ఎన్నో ఆలోచనలు ఎన్నో థాట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి సో అదంతా అదంతా పక్కన పెట్టేస్తే దేవుడు ఇచ్చిందే నెరవేరుతుంది ఆయనదే విజయము ఇంకా మమ్మీ డాడీ చెప్పిన ప్లాన్స్ వర్కౌట్ కాదు మన ఫ్రెండ్స్ చెప్పిన ప్లాన్స్ వర్కౌట్ కాదు మన ప్లాన్స్ మనకు వర్కౌట్ కాదు ఏ ప్లాన్స్ వర్కౌట్ కాదు ఎందుకంటే తీర్మానం చేసుకుంది దేవుడు దేవుడే నేను ఏర్పరచుకున్నాడు దేవుడు నేను రన్ చేయించినప్పుడు దేవుడు నీకు ఎవ్రీథింగ్ ఇచ్చినప్పుడు నువ్వు పది మందికి అడిగినా అక్కడి నుంచి నీకు సరి పర్పస్ రాదు సరి సజెషన్స్ నీకు రావు సరి ఏది నీకు రాదు సో ఎవ్రీథింగ్ డిపెండింగ్ అపాన్ ది గాడ్ అనమాట మనం ఏది ఉన్నా దేవుని మీదైనా ఆధారపడి నడుచుకోవాలా ఆయన చిత్తంలో మనం నడవాలా ఆయన పర్పస్ ని మనము లోబడి నడుచుకోవాలా అంగీకరించుకోవాలా మనకు ఏదైతే ఇష్టం ఉంది అది దేవుడు వదిలేయమంట కూడా దాన్ని వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉండాల అదే కదా కొంత ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా చాలా ఇష్టం ఉంది అనుకోవో నువ్వు ఎంత కాలం నీ దగ్గర పెట్టుకోవటం దేవుడు ఏమంటారు డీసీ ఇచ్చేయని అంటాడు అప్పుడు నీకు అది ఇవ్వడానికి నీకు మంచి ఓపుతుందాదు కదా అట్లని అది ఇచ్చేసాలా అది ఇచ్చేసేటప్పుడే నువ్వు దేవునికి అంగీకరించిన దానివైతే అందుకే మనం కొన్ని కొన్ని ఎన్నో ఇష్టపడుతుంటామో ఎన్నో చేద్దాము అని అనుకుంటాము నేను బీకామ్ చేయాలని అనుకుంటున్నా దేవునికి వదిలేసి నువ్వు ఎంబీఏ చేయాలంటే ఇంకా నాకు ఇష్టం ఉన్నది వదిలేసుకొని ఇంకా ఎంబీఏ చేయాల్సిందే అంటే అట్లా ఉంటే కొన్ని ఎందుకంటే నా జ్ఞానం తగ్గట్టుగా నేను ఇది చేయాలి ప్రభు అని నేను అనుకుంటే ఆయన అంటాడు ఇది నీది కాదు ఇది నువ్వు వదిలేసే నువ్వు ఇది ఎంబీఏ చేయి అనంటే నేను పోయి ఎంబీఏనే చేసుకోవాలి అట్లా అంటే నార్మల్ గా నేను చెప్తున్నాది ఎగ్జాంపుల్ గా నీకు ఏదైతే ఇష్టం ఉన్నా కొంతకాలం వరకు అది నువ్వు చాలా ఇష్టపడిన దేవుడు దాన్ని తీసేయమంటాడు ఆయన చూపించిందే నువ్వు పట్టుకోవాల అది నీకు తీసుకోవడానికి దేవుడు ఇచ్చింది నీకు ఎంతో కష్టంగా ఉండొచ్చేమో కొంతకాలం వరకు కానీ ఆ దాని తర్వాత ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్ ఇటర్నల్ లైఫ్ వరకు ఉంటాయి అని చాలా బ్లెస్ చేశాడు దేవుడు మనల్ని ఎందుకంటే ఆయన చిత్తాన్ని కనుగొని నడుచుకుంటున్నావు కాబట్టి ఆయన ఇచ్చిన ప్లాన్స్ కి నువ్వు వర్క్అవుట్ అవుతున్నావు కాబట్టి ఆయన ఇచ్చిన వాటిని నువ్వు రీకలెక్ట్ చేసుకుంటున్నావు ఎవ్రీథింగ్ నువ్వు దాంట్లో వెళ్తున్నావు ఆయన ఆలోచన తగ్గట్టుగా నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఆయన ఇచ్చే దీనెలు ఎప్పటికీ పోవు ఇంకా ఇటర్నల్ లైఫ్ వరకు ఉండిపోతే అందుకే ఆయన మనకు చెప్తుంది ఒకటే ఫస్ట్ ప్రయోజాలా తర్వాత ఆయన నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలా అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే నువ్వు వర్డ్ ఆఫ్ గాడ్ లోనే ఉండాలా వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటేనే కదా నీకు నాలెడ్జ్ వస్తుంది ఆ వర్డ్ ఆఫ్ గాడ్ లేకపోతే మనకు నాలెడ్జ్ అనేది రాదు సో అందుకే దేవుడు చెప్తుంది ఫస్ట్ ప్రేయర్ ఆఫ్టర్ దాట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఉండాలా ప్రేయర్ ఉండాలా ఆ ఈ రెండింటినీ నువ్వు అంగీకరించి నడుచుకోవాలా సో ఇవి త్రీ ఇంపార్టెన్స్ అందుకే మన ఇన్నర్ వైజ్ మనకు చెప్తుంట మనం ఏం తప్పులు చేస్తున్నామో మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నామో ఏ విధంగా ఉంటున్నామో మన ఆత్మ మనకి హెచ్చరిస్తుంటది సో ఏదైనా చెప్పింది మనం ఆత్మీయంగానే ఆలోచిస్తాం కాబట్టి ఆత్మీయంగా మనం నడుచుకుంటాం కాబట్టి ఆత్మీయమనే జీవితం మనకి కావాలా అదే దేవుడు ఇచ్చిన చిత్తము ఆయన ఇచ్చిన ప్రణాళికలు ఆ విధంగా ఉంటాయనమాట అందుకే ఆయన ప్రణాళికలు పట్టుకొని మనం వెళ్ళాలా ఆయనని అడుగుదాము ఆయనకు మూర పెడదాము ఆయన ప్రతి ఒక్క పర్పస్ ఏంటిదో ఆ పర్పస్ మనం లోబడి జీవించాలా మరి దేవుడి చిన్న వాక్యం దేవించాను కాకలు ఒక్కొక్కరుగా ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహనతులకు దేవ మహిమ సమీపక తండ్రి కృపామయడా నికేస్తు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్న అయినా మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్న ప్రభ ద దివారాతులు మూలకార్చి కాపాడి మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తూ ప్రవ్వ ఇంత కాలం వరకు నడిపించినారైనా అడుగడుగున ప్రభ మీ అస్తం మాకు తోడించినారు మమ్మల్ని ఎంతగానో ఓ ప్రవ్వ మీ వాక్యం చేత మీ ఆదరణ చేత ఓ ప్రవ మీకు సమాధాన సర్వ సంపూర్ణత ప్రభ మీరు మాకు అనుగ్రించి నడిపిస్తున్నారు ప్రవ్వ నీకే వన్నాలు అర్పించుకుంటున్నామైనా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రవ్వ ఈ యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలు పెట్టుకున్నారు ఈ యొక్క మధ్యకాల సమలనైనా మీ యొక్క స్వరం మీ ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రించినారు దాన్ని బట్టి నీకు వన్నాలు ప్రవ్వ నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వరం యుగంలో నీకే కలుగును కాక హలలుయ్య ప్రవ్వా యొక్క మధ్యకాల సమలనైనా మీ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభావ అవు ప్రభావ తల్లి గరువులు రూపింపక మునిపే ప్రభావ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నైనా జనములకు ప్రవక్తగా ఏర్పరచుకున్నారు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ప్రభ ప్రవక్తలాగా ఉండాలని మీరు మరోసారి మాకు చూపించినందుకే నీకు అందాలి ప్రభావ నిర్గామ కాండంలో ప్రభావ మోసే ఆత్మ ఆ డెబ్బల మీద వచ్చింది ప్రవ్వ నైనా మోసే ప్రవసిస్తున్నాడు అక్కడ చెప్తున్నాడు అక్కడ ఉండాలని అందుకే ఆయన తన ఆత్మను కొమ్మరించాలని యహోషత్తుగా మాట్లాడుతుండ అక్కడ గొప్ప దేవా తిరిగి ప్రవ పాత నిబంధన కాలంలో ప్రభ రెండు సార్లు రిపీట్ అయిందనైనా వృత్త నిబంధన కాలంలో అందరినీ మీరు యాజకులుగా చేస్తున్నారు ప్రవక్తలుగా తయారు చేస్తున్నారు ఒక్కొక్కరినొక రీతిగా మీరు నడిపిస్తున్నారు అయినా ఇంత వరకు గొప్ప నీకు వందలు ఇస్తాయో మీరు ఎంత గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రించారనైనా దానికి తగినట్లు మేము జీవించాలా ప్రవ్వ గొప్ప దేవ ప్రతి దశలోనైనా మీకు మీ వాక్యం పట్ల ప్రార్థన పట్ల సేవ పట్ల ప్రవ పత్తి దశలో సమస్త ప్రవర్తనలు మేము మీకు విధేత చూపించినైనా మీ వల్లే మీరు నచ్చుకోవాలా ప్రభావ అలాంటి గుణగణం మేము కలిగి మేము ఉండాలన్నా సహాయపడండి గొప్ప దేవ నా తండ్రి మీ కృపల్లో మరోసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నైనా ఈ వాక్యని తగినట్లు మా జీవితాలు ఉన్నాయా లేదో మీ మేము ఒకవేళ లేకుంటే మమ్మల్ని సరిచేయండి మీకు సంపూర్ణత సారలత పరిశుగతులు నడిపించండి మీ నూతనమైన పరిషత్ దయచేయండి గొప్ప మేము ఏం పలకాలా ఏం ప్రకటించాలో ప్రభావ మాకు తెలియదు ప్రభ మీకు వాక్శక్తి మాకు అనుగ్రించండి పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరిలో ప్రభావ మీ ఆత్మ ప్రభ వాళ్ళు నిలబెట్టింది ప్రవ్వా కానీ మీ ఆత్మని నడిపించింది వాళ్ళని ఆ రీతిగానే ప్రభావ ఈ చివరి కాలంలో మమ్మల్ని కూడా నడిపించమని ప్రష్టమైన మీ కొరకు మేము ఎదురు మీరు మీరు మాకు బోధించకపోతే మీరు మాకు బయలుపరచబడిపోతే ఏది కూడా మేమేం చేయలేము ప్రవ అంత శూన్యమే ప్రవ కాబట్టి మాకు ఎంతో జ్ఞానం అవసరం ప్రవ ఇవన్నీ తెలుసుకోవాలంటే జ్ఞానం అవసరం మాకు కాబట్టి మీ పరలోకపు జ్ఞానం అనుగ్రహించండి ఈ లోకంలో ప్రభా నాయకుడు లేకపోతే ప్రవ ప్రజలు సరైన పాలనలో ఉండరు కాబట్టి ప్రవ మీరే మా నాయకుడు మా లీడర్ మీరే ప్రవ్వా మా బోధకుడు మా ప్రధాన యాచకుడు మీరే కాబట్టి నైనా ఆ యాచకత్వాన్ని ప్రవ మీరు పొందుకొని మాకు ఇచ్చినారు పొంది కాబట్టి మమ్మల్ని కూడా మీరు యాచకులుగా చేసుకున్నారు కాబట్టి ఈ లోకమంతా ప్రవ నైనా ఈ ప్రజలందరినీ ప్రవ మీ చెంత నడిపించాలా గొప్ప దేవన తండ్రి వాళ్ళు బబులంలో నివసిస్తున్నారు నైనా ఐగుప్తుకు ప్రయాణం అవుతున్నారు ప్రభావ ఆత్మీయ జీతంలో ప్రవ వాళ్ళు తిరిగి వాపసు వెళ్ళిపోతున్నారు ప్రభావ గొప్ప జనం అంతా నేను వాళ్ళందరినీ మేము తిరిగి ప్రభావ మోసల్లాగా ఉండిన నిలబడి ప్రాబ్ నడిపించాలా ప్రావా అంటే సహనము ఓర్పులు మాకు అనుగ్రించమంటూ ఆదిష్టం ఏనా ప్రతి దశలో నైనా మేము జాగ్రత్తగా మీ కొరకు జీవించాలా సహాయపడండి గొప్ప దైవానికి వందలేసే మాకు జ్ఞానం లేదేసి ప్రాభ నైనా మాకు జ్ఞానం అనుగరించమంటూ ఆదిష్టం ఇటన్నిటిని అర్థం చేసుకొని మేము నడవాలంటే మాకు ఎంతో జ్ఞానం అవసరం ప్రభావ అది మీ నుంచే మాకు రావాలా కాబట్టి ఆ జ్ఞానం పరలోకపు జ్ఞానం మాకు అనుగరించమని ఆదిష్టం లేనైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి మీ నూతనమైన పర్షద నడిపింపు మాకు నిత్యం అనుగ్రహించండి ప్రభావ మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివేను ప్రాభ ఒక దశలో మేము మానవ తలంపులు ఉపయోగిస్తూ పోతూ ఉంటాం ప్రాభ వాటిని కొట్టివేసిన మీ తలంపులకు మేము చోటు ఇవ్వాల ఎందుకంటే ప్రభావ మీరు మా చూపు తలంపులు అది బహు విస్తారమైంది లెక్కకు మించి ఉన్నాయి ప్రాభ వాటిని తెలుసుకోవాలంటే మా తరం జరిపదు మా మాకు మా జీవితం జరిపదు ప్రభావ అంతగా ప్రభావ మీరు పెట్టినారు జ్ఞానం శాశ్వత కాల జ్ఞానం నరుల హృదయంలో పెట్టారు కానీ అది తెలుసుకుంటకు వాళ్ళు తరం జరిపోదన్నారు ప్రభావ అంత గొప్ప జ్ఞానాన్ని పెట్టారు గొప్పదేవ్ అది మేము పొందుకోవాలా ప్రభావ మా కాలం ముగించకుండా మేము పొందుకోవాలా ఆ జ్ఞానాన్ని ఇతరులకు మేము ప్రకటించాలా ప్రభావ మీరే ఆ జ్ఞానం ప్రభావ మర్మ క్రీస్తు మర్మాన్ని మేము ప్రకటించాలా ఓ ప్రభావ మా దాచబడిన రహస్యాలు ప్రభా అక్కడ సత్యాల ప్రభ అన్నిటి మేము తోడుకోవాలా ప్రభావ ైనా మీరే తీర్మానం చేయమని ప్రార్థిష్టం మీరే వాటిని ఆమోదించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టం అయినా ఆ రీతికి మేము తగినట్టు మేము జీవించే పిల్లలుగా మమ్మల్ని తయారు చేయండి గొప్ప దేవ మీరు ఆకటి దినాలు మేము ఉన్నాం ప్రవ్వ మేము సిద్ధపడాలా మీ సిద్ధపరచాలా ప్రవ్వ యుగ సమాప్తి చివరి అంచుకు మేము చేష్టం కాలం బహు సమీప ఉంది మీ రాజ్య శివార్త మీ విస్తరింపజేయాలా గొప్ప దేవ ప్రతి దశలోనైనా మేము కనిపెట్టుకోవాలా ప్రార్థనలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళిపోవాలి ప్రభావ మీరు ఎక్కడ బమ్మంటే మేము అక్కడ పోతాం ప్రభావ మేము సిద్ధంగా ఉన్నాం ప్రభావ ఆ రీతికనే ప్రభావం మిమ్మల్ని నడిపిస్తున్నారు అనిల్ దగ్గర నడిపిస్తున్నాం ఒక్కొక్క ప్రాంతానికి తెలియని ప్రాంతాలు కూడా మీరు మమ్మల్ని నడిపిస్తున్నాను నేను మేము నోరు మూసుకొని మోనం ఉండడానికి వీలేదు ప్రభావ అనేకులకు ప్రభావ మీ సువార్థ ప్రకటించాలా ప్రభావ మేము ఎక్కడున్నా కానీ ఏం ప్రవ రోజుకి ఇద్దరు ముగ్గురికైనా సువార్థ చెప్పాలా ప్రభావ ఎక్కడికో పోలసలేదు ఉన్న ప్రాంతంలో ఉన్నకు సువార్థ చెప్పినా సార్ ఒక టైం వచ్చినప్పుడు ప్రభావం మిమ్మల్ని నడిపిస్తారు అనేక ప్రాంతాలకి ప్రభావ ఈ రోజు నడిపిస్తున్నందుకు నీకు అన్నాను ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగంలో కలుగుని నాకు వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరిచారు మొత్తం మేము ఏందో అన్నారు మీరు మరోసారి మాకు జ్ఞాపనం చేస్తున్నారు కాబట్టి ఆ వాక్యం పట్టుకొని ఇనిమేలాగా రోషం మీకు ప్రవక్తలాగా ప్రవ్వ ఇస్రాయల్ పేదైనా మీ బిడ్డలకు మేము వాక్యాన్ని ప్రకటించి ప్రవ్వ మేము అనేకులు మీ చెంత అలాంటి సేవా నడిపించమని ప్రార్థిష్టాం మీరు అక్కడ తొరిగి ఉంది మేము సిద్ధపడాలా అనేకులు మీ సిద్ధపరచాలా సమస్త జన్లు శిష్యులు చేయాల సంఘాలకి సత్యాలు మేము ప్రకటించాలా అనేకుల నుంచి ఆ బబుల నుంచి వాళ్ళు మీ తీసుకొని రావాలా ప్రవ్వ ఇది కష్టతరమైంది మా శక్తికి మించింది ప్రయాణం కాబట్టి మీరే మాకు శక్తి బలం అనుగరించి నడిపించి మీ ఆలోచనలు మీ తొలంపులు ప్రతి క్షణం నడిపించి మీరే మైమనం ప్రార్థిస్తాం బ్రదర్స్ అందరు మీరు ఆశ్రయించిన సిస్టర్ అందరు మీరు ఆశ్రయించే నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట మీకు షాక్స్లో పెట్టుకోవాలి కుటుంబీకులందరూ తీసుకుని రావాలా మా కుటుంబాలు కూడా మీరు సత్యం చెప్పే ప్రవ్వ మీ వాతంలో మీరు నడిపించాలా మీరే మాకు అజ్ఞానం అనుగ్రించండి వాళ్ళు ఏ రీతిలో మేము తీసుకొని రావాలో మా జ్ఞానం దేచేయండి ప్రదర్శ సందర్శన కుటుంబాలు ఆశ్రయించే నూతన అభిషేకం దయచేసి కుటుంబంలో శాంతి సంబంధం ఇచ్చేయండి ఉద్యోగ స్థలంలో ఉద్యోగ స్థలంలో ఇంకా ఘన విజయం అనుగ్రహించి ఉన్నత స్థితి లేవనైతే బలపచ్చండి ప్రభ ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రభావ సంతానం సంతానం దయచేయండి ప్రతి దశలో ప్రతి విషయంలో ప్రభావ మీ మేలు అనుగరించి నడిపించండి చంద్రశేఖరం ముట్టండి ప్రభావ బలపచ్చండి ఆయన నూతన అభిషేకం దయచేసి అన్న ఇంకా అనేక మంది విషయాలు ఓ ప్రభావ మీ వాక్ శక్తి అనుగ్రించండి ధైర్యంగా మీ సత్యాన్ని ప్రకటించాలని మీ వాక్శక్తి అనుగ్రించే నూతన అభిషేకం తెచ్చేయండి కుటుంబం చోటు అగ్నికరించి ఇద్దరి పిల్లల భవిష్యత్తు దీవించండి ఇస్తే మీరు బలపరి నూతన అభిషేకం తెచ్చింది మీ సేవలు బలంగా వాడుకొని అన్నలు అన్నదమ్ములు బంధువులు అన్నదమ్ములు వచ్చే వాళ్ళ సిస్టర్స్ అందరూ ప్రవీ సత్యంలోకి రావాలా మీరే సహాయపడండి దీపస్సేసా కుటుంబం జ్ఞాపనం చేసుకొని దిల్లీ కుటుంబం జ్ఞాపం చేసుకొని అందరు మీరు బలపచ్చే నూతనకు అభిషేకించండి ప్రవ్వ మీరు అక్కడ తొలగింది ప్రవ్వ మేము నైనా మీ మందిరంలో ఒక స్తంభం ఒక పిల్లర్ లాగా మేము ఉండాలా నైనా అనేక పిల్లర్ అంటే భారం భరించేది ప్రవ్వ నైనా అనేకులు ప్రభ మీ మందిరకు మీరు నడిపించే ద్వారపాలకులాగా మేము తయారు కావాలా ఆ రీతి అభిషేకించి ప్రతి మీ కొరకు శాసన పెట్టుకొని మీరు ఆ కొరికి మనం అందరినీ సిద్ధపరచుకోమని వాక్యందరమాతో మాట్లాడి మమ్మల్ని బలపశ్యానికి ఎన్నికే వందనాల స్థుతులు కోటాది వందనాలు చెల్లిస్తూ ఏస్తు క్రీస్తు పరిషత్ నామూన ప్రార్థిష్టాం తండ్రి అమేన్ అమేన్ ప్రార్థించారు పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవాయిశయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా నైనా గడిచిన కాలం అంతా ప్రభా నీ కృపలో కాచి కాపాడే తండ్రి దివారాత్రములు నీ కంటి పాప కాచి కాపాడే తండ్రి యొక్క దినముకున్న నూతనమైన కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు నీకు స్థుతులు నీకు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఎస్ఐఎ నీకే యుగ యుగములకు కలుగును గాక అలెలుయ తండ్రి ప్రభా ఇదిగో ప్రభా నీ వాక్యం నీ స్వరం ద్వారా మాతో ఆ యొక్క విన్న వాక్యాన్ని నేను విశ్వసిస్తున్నాను నేను స్వీకరిస్తున్నాను ప్రభా నా హృదయంలో భద్రపరచుకుంటున్నాను ప్రభ ఒకవేళ ఆ వాక్యానికి ఏదైనా నాకు ఏదైనా ఆయాసకరంగా ఉంటే ఆ వాక్యమే ప్రభా నా హృదయంలోకి వెళ్ళి శుద్ధీకరించాలా అది నా హృదయంలో నాటబడాలా ఫలించాలా ప్రభా కాబట్టి ప్రభా నాయన తండ్రి ప్రభా మేము ఏదైతే విన్న జ్ఞానము నాయన ఏదైతే మేము విన్న ఆత్మీయ సత్యాలు ప్రభా నాయన ఈ లోకమంతా మేము ప్రకటించాలా ప్రభ ఎందుకంటే మాకు ఇచ్చిన ఏదైనా ప్రభా ఆ తలాంతు ఆ వరాలు కానీ వాక్శక్తి కానీ ఏదైనా ప్రభా అది నీ మహిమ మా నుంచి ప్రత్యక్షం అవడానికే ప్రభా కాకుండా మాలో ఉండి అది మృతమైతే అది నిష్ప్రయోజనమైతే మేము ఆ రోజు దోషుల్లాగా నీ ఎదుట నిలవబడాలా ప్రభ ప్రభ ఏమీ చేతగాని వాళ్ళలాగా నీ ఎదుట నిలవబడాలా ప్రభా ఆ దినము మేము ఆ రీతిగా ఉండొద్దు ప్రభ కాబట్టి మాకు ఏ తలాంతైనా ఏ వరమైనా మాకు జ్ఞానం ఏదైనా అది మీ మహిమ కొరకే మాకు అనుగ్రహించినారు అది మీకు మహిమకరంగా జరిగించడం కొరకే మీరు ఈ దినం ప్రభా నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నారు ప్రభ పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ చీకటిలో సంచరించే ప్రతి బాణాన్నించి అనేక కరువుల నుంచి అనేక తెగుళ్ళ నుంచి ప్రతి ఒక్క కీడు దినాల నుంచి ప్రభా మీరు మమ్మల్ని కృపలో క్షేమంగా కాపాడుకుంటూ భద్రపరుస్తున్నారు మేము మీ కొరకు వెలిగింపబడాలనే కాబట్టి మేము వెలగాల ప్రభా నాయన ఐక విచారాల వల్ల ఆయన మేము మొత్తుల మా వద్దు ప్రభా నైనా సమర్థించుకుంటూ సర్ది చెప్పుకుంటూ మా జీవితాలు మేము ఏమాత్రం అది కేవలం నీకు అవిధేయత కనపరిచినట్టే అవుతుంది ప్రభ అలాంటి క్రియలు మాలో ఉండొద్దు ప్రభా నాయన ఎందుకంటే ప్రభా మేము నడిచి వెళితే మాతో పాటు పది అడుగులు నడిచే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభ ఏది శ్రమ కానీ బాధ కానీ ఏది ప్రభా నాయన మమ్మల్ని ఆపలేదు ప్రభా నాయన కాబట్టి ప్రభా నాయన నాయన నీ కొరకు మేము నిలబడాలా నాయన తండ్రి పౌలు ఎట్లయితే నాయన క్రైస్తవ సంఘాలు అన్నిటినీ హెచ్చరించిండో ప్రభా మేమి ఈ దినం ప్రభ నాయన ఎవరైతే నీ నామంలో రక్షణ పొందిన వాళ్ళు గావచ్చు సేవకులు గావచ్చు అన్యులు గావచ్చు ప్రభ వాళ్ళందరికీ ప్రభ ఆ దినం మీరు ఈ లోకంలో ఉండి మారు పొందండి పరలోక రాజ్యం నువ్వు సమీపించిందని కేక వేస్తూ ఆయన సేవ చేస్తున్నావు ఈ దినం నీ రాకడా వస్తుంది మారు పొందండి అని మేము చేయాలా ప్రభ ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ కటిక చీకటే కమ్మబోతుంది ప్రభా నాయన అనేకలు ప్రభ కటిక చీకటిలోనే ఉన్నారు ప్రభ వాళ్ళందరినీ మేము వెలుగుగా మార్చాలా ప్రభా నాయనా కాబట్టి ప్రభ మీరు ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి ప్రభా నాయనా ఎందుకంటే ప్రభా ఈరోజు మనుషులంతా యథావిధిగా జీవిస్తున్నారు అంతా మంచిగానే ఉంది అనుకుంటున్నారు ప్రభా కానీ ఒక్కసారిగా ప్రభా నాయన ఆ జలప్రళయం వచ్చి వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు ప్రభ ఆ గడియా అది అకస్మాత్తుగా వాళ్ళ మీదకి వచ్చింది మీరు అక్కడ కూడా దొంగలాగా ఏ దినం వస్తుందో కూడా తెలియదన్నావు ఏ గడియలో వస్తుందన్నావు తెలియలేదన్నావు ప్రభా కాబట్టి ప్రభా నాయన తండ్రి మేము ఆ రీతిగా చెప్పాలా ప్రభా నాయన అనేకులను సిద్ధపరచాలా అనేకులని పెళ్లి కుమార్తలాగా మేము అలంకరించాలా ప్రభానాయన అనేకులకి నాయన నీ రాకడకు సిద్ధపరచాలా ప్రభా మాకు ఎన్ని భారాలు ఉన్నా మాకున్న ఒక్క భారం మీ భారమే ప్రభా ఆ భారం మించిన ఏ భారం ఉన్నా అది మా నుంచి పోవాలా ప్రభ ఎందుకంటే మాకు జ్ఞానం ఇచ్చి నీ కొరకు ఇంతగా మాకు ఇన్ని ఆత్మీయ సత్యాలు ఇవన్నీ బయలుపరిచింది మేము చెప్పడం కొరకే ప్రభ అందుకొరకే మీరు మాకు గొప్ప ధన్యత ఇచ్చు అది ఆ ధన్యతని మేము పోగొట్టుకోకుండా ప్రభ నీకు మహిమకరంగా మేము తీసుకురావాలా ప్రభా నాయన అనేక ఆత్మలను ప్రభాన్ని సన్నిధికి తీసుకురావాలా ప్రభా నాయన అనేకులను ప్రభాన్ని తట్టు తిప్పాలా ప్రభా అనేకుల్లో ప్రభా నాయన వాక్యం అనే ఆ యొక్క ఒక పొలంలాగా ఉన్నాయి అది సేద్యం మేము చేయాలా ప్రభా నాయన తండ్రి ఈ రోజు మూడు బారిన సారవంతమ లేని భూముల్లాగా నాయన ఉన్నారు ప్రభా నిస్తారమైపోయి ఉన్నాయి ప్రభా నాయన అవి సారవంతమైన భూముల్లాగా మారాలా ప్రభ కాబట్టి ప్రభా నాయన అలాగే చెదిరిపోయిన గుహల్లాగా ఆత్మీయ స్థితి ఉంది ప్రభ చీకటి గమ్మి ప్రభ వాళ్ళందరూ ఇష్టానుసారంగా ఉన్నారు ప్రభా నాయన కాబట్టే ప్రభా నాయన వాళ్ళ పట్ల మీకు ప్రేమ ఉనింది మా పట్ల నీకు ప్రేమ ఉనింది కాబట్టే మీరు నేను ఈ లోకంలో వచ్చి ఎంతగో శ్రమ పడిన ఆయన మరణాన్ని కూడా మా కొరకు త్యాగం చేసినారు ప్రభ ఈ రోజు ఈ రోజు వీళ్ళకి కూడా మా పట్ల ప్రేమనే ఉంటే మేము ముందుకు పోవాలా ఏమాత్రం రాజీ పడి ప్రభ సమర్థించుకొని వెనకడిగేసే ప్రసక్తే లేకుండా ముందుకు పోవాలా అప్పుడే మాకు దానికి తగిన ఫలము మాకుంటది దానికి తగిన బహుమానం మాకుంటది దానికి తగిన జీతం మాకుంటది ప్రభ కాబట్టి నీ సేవ చేస్తున్నా మమ్మల్ని ఏమీ వ్యర్థంగా చేయట్లేదు ప్రభ మాకు తగిన బహుమానం మీరు మా కొరకు ఏర్పరిచినారు ప్రభ ఆ బహుమానం మేము పొందుకోవాలా ప్రభ ఈ లోకంలో ఏ బహుమానం ఉన్నా లేకపోయినా నీ దగ్గర మాకు బహుమానం ఉంది కాబట్టి ప్రభా ఈరోజు మేము వెళ్ళాలా ప్రభా తండ్రి సంఘాలకు చెప్పాలా విశ్వాసులకు చెప్పాలా ప్రభ అది ఒక్కరు కావచ్చు ఇద్దరు కావచ్చు పది మంది మేము మనుషులను చూడం ప్రభా మీరు ఇచ్చిన తలాంత్ ఏదైతే అది ఒక్క మనిషి అయినా ఆ ఒక్క మనిషినైనా నీ రాకడ వరకు సిద్ధపరచాలా ఏది ఇచ్చినా మీరే మాకు అనుగ్రహించాలా కాబట్టి మీరు అనుగ్రహించిన ఆ శక్తిని బట్టి నీకు మహిమను మేము తీసుకురావాలా ప్రభా కాబట్టి ఇంకా మాలో ఏముందో ప్రభా నాయన తండ్రిని స్వరం వినాలా ప్రభా కాబట్టి ప్రభా ఈ దినం మా చెవులు మంతమైపోతే మీరు స్వస్థపరచండి మా కళ్ళను స్వస్థపరచండి అప్పుడే నిన్ను చూడగలము అప్పుడే నీ వాక్యాల్లో ఉన్న లోతును కూడా నాయన మేము చూడగలుగుతాం ప్రభా కాబట్టి మా కళ్ళను స్వస్థపరిచి ప్రభా నీ కళ్ళను మాకు అనుగ్రహించు ప్రభా అలాగే ప్రభా మాకున్న ఆలోచనలను నాయన తండ్రి స్వస్థపరిచి మీ ఆలోచనలు మీ జ్ఞానంతో నింపు ప్రభా అలాగే ప్రభా నాయన తండ్రి నా యొక్క నడవడికను మీరు స్వస్థపరిచి ఆ పాదాలు మీ పాదాలాగా మార్చండి ప్రభా ఎక్కడ ఆ పాదాలు అడుగుపెడితే అక్కడ వెలుగు అవ్వాలా ఎక్కడ ఆ పాదాలు అడుగుపెడితే అక్కడ సమాధానం రావాలా ప్రతి బంధకాలు చీకటి శక్తులతో ఉన్న వాళ్ళకి విడుదల రావాలా ప్రభా కాబట్టి సంపూర్ణంగా మా శరీరాన్ని స్వస్థపరిచి ప్రభా మీ యొక్క మహిమ శరీరంగా మార్చండి ప్రభ అప్పుడే ప్రభా నీ రాకడ దినాల్లో అనేకులను మేము నీ తట్టు తిప్పగలం ప్రభా అనేకులకి వాక్యాన్ని ప్రకటించగలం కాబట్టి ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ప్రభ ఆ స్థితిని మేము చూడగలం వాళ్ళ ఆత్మీయ స్థితిని ప్రభ దానికి తగినట్లుగా వాక్యాన్ని మేము ప్రకటించగలం ఆ ప్రకటించాలన్నా మా నోటికి నీ మాటలే రావాలా ప్రభ నీ వాక్శక్తి ఉంటేనే ప్రభ కాబట్టి ఇరిమియాతో ఆయన నోటితో ప్రభ మీరు ఆయనకి ఏమైతే బోధించాలో సమస్తము ఆయన నోటిలో మీరు ఏర్పరిచినారు ప్రభ తన నోటికి మీ నోటు తోడు పెట్టినారు కాబట్టి ప్రభ నాయన మా నోటికి కూడా స్వస్థత ఇవ్వండి ఆ మాటలు నాయన మేము ఎక్కడికి వెళ్ళినా నీ మాటలే రావాలా ప్రభ కాబట్టి వేషధారణమైన జీవితాల నుంచి ప్రభా నాయన స్వార్థపూరితమైన జీవితాల నుంచి ఈ లోక సంబంధమైన వాటి నుంచి మాకు విడుదల ఇచ్చి నాయన నీ కొరకు బహుగా మేము వెలిగింపబడాలా ప్రభా ఈ లోకంలో బహుగా ఫలిస్తుంటే ప్రభా అందరూ ప్రభా నాయన తండ్రి గొప్ప గొప్ప సంఘాలని చర్చలు కట్టుకొని ఆ రీతిగా ఫలించామని చెప్పుకుంటున్నారు కానీ ప్రభావ మేము మీ కొరకు నాయన మీ ఆత్మలో మేము బహుగా ఫలించాలా అనేకులను నాయనా మేము నీ తట్టు తిప్పాలా మీ కృపలో మీ జ్ఞానంలో అభివృద్ధి పరచండి నాయనా ప్రభ మాకు కేవలం మీరే మాకు ఆధారము మీరే ఆశ్రయము మాకు కొండ కోట అన్ని మీరే ప్రభ మీరే తోడు సహాయం అన్నీ నీవే కాబట్టి ప్రభ ఎక్కడా ప్రభ మా స్వబుద్ధిని నా ఆలోచనలను మీరు కొట్టివేసి ఎక్కడ మాత్రం అనుమానాలు అవిధేయత అవిశ్వాసం అలాంటివి ప్రతి శక్తుల నుంచి విడుదలిచ్చి ప్రభ ని కంచె నా వేసి నా నోటికి నాకు సమస్తం మీరే తోడయ్యండి మీ కొరకు వెలిగింపబడేలాగా అలాంటి గొప్ప ధన్యత భాగ్యము నాయనా మీరు నాకు అనుగ్రహించండి మీ చిత్తమైతే అది నాకు నజరుడైన యేసు క్రీస్తు అనుగ్రహింపబడును గాక వాక్యం ద్వారా ని మాట్లాడి బలపరిచి నాయనా తండ్రి ఇరిమి మాకు కూడా ఒక పని ఉంది అని మళ్ళీ ఇంకొకసారి మీరు మాకు జ్ఞాపకం చేసి తండ్రి ఒకవేళ మేము నిద్రమత్తులమై ఉంటే మేలు మీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసయ్య నీకే యుగ యుగములకు చెల్లిస్తూ నజరేడైన ఎసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి గొప్ప దేవ మీకే కృతజ్ఞతలనైనా ఈ యొక్క ఉదయకాలం కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ ఇక మధ్యాహ్న కాలం ఈ సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ మా యొక్క విన్నందుకు మీకు వందలు ప్రభావం ప్రభావ మీ యొక్క స్వరాన్ని వినిపేజ చేస్తున్నది మీకు ఎంతో వందనాలి పాప ప్రతి విషయాల మీకు అంగీకారంగా మేము ఏ రీతిగా మీరు మాతో మాట్లాడుతున్నది మీకు ఎంతో వదనాలు పాప రక్షణ ప్రణాళికతో మీరు కొనసాగించుకొని లాగా తను మళ్ళీ మీ యొక్క నడిపి మాకు అనుగ్రహించండి యొక్క శ్రమాల కాలంలో తను ఏ రీతిగా మీకు అంగీకారంగా మేము జీవించాలో చూపించి వాటి నుంచి మేము విడుదల కొంత లాగా మీరు రాకపోవడం సిద్ధపరచుకోండి మీ యొక్క గృప మెంబర్ నడిపించండి ఓ ప్రభు అని శక్తికి మించిన ప్రయాణం ఉందన్నారు ప్రభు మాలి ఏ రీతిగా మేము తను మీరే మహా జ్ఞానం అనుగ్రహించండి ప్రతి విషయంలో తనుమని మీరే మాకు సేకరిపడి నడిపించండి తండ్రి వాక్య పరిచర్యలో ప్రభు మళ్ళీ ప్రభు తండ్రి ప్రతి విషయంలో మీరే మాకు సహకరి నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము దేని విషయంలో భయపడకుండా వీళ్ళ మీ ముందు పోలాల సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు పిరికే ఆత్మని మాకు అనుగ్రహించలేదు బ్రోబర్ కాబట్టి నైనా పంపించే వాళ్ళు కాబట్టి మీరే మాలో శక్తిని పెట్టి పంపిస్తున్నారు కాబట్టి మేము ఇంత దేని గురించి అనుమానించకుండా ముందు పోరాలు సహాయపడండి బ్రోబర్ మేము ఈ మహిమ తయారు చేయండి ప్రతి సిస్టర్స్ ని బిడ్డలని కుటుంబిని బిడ్డలు ఆశ్రయించండి మీరు రాకపోవలందరినీ సిగపరచుకోమాలి ఏ శ్రీ క్రీస్తు నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ చేయండి పరిశుద్ధ ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవాయేసు ప్రభా నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్పతుల స్తోత కలలియ రజ పరిశుద్ధులమైన సర్వశక్తి మందుల సర్వాధికారి వందనాలు ప్రభా దేవాసు ప్రభావ మా అందరినీ ఏర్పరచుకున్న ప్రభా నీకు వందనాలు తండ్రి దేవాయేసు ప్రభా న యొక్క చిత్తం నీ యొక్క పర్పస్ ని పట్టుకొని మేము నడుచుకోవాలి ప్రభా నీకు అంగీకరణ కలిగి మేము నడుచుకోవాలి ప్రభా దేవా దేవాయేసు ప్రభ మాలో ఏదైనా అభిదేతగా ఉంటే ప్రభా అది తొలగించే ప్రభా నీకు మేము విదేతలు కలిగి మేము మర్చుకోవాలా ప్రభా దివ మేము ఎవ్రీథింగ్ నీకు లోబడి జీవించాలా ప్రభా దేవాసూ ప్రభ మరి ని చిత్తాంతరం మమ్మల్ని నడిపించండి ప్రభా నీకే స్తోత్రం నీకు ఇబ్బంది అవుతుండ్రి దేవాయేస ప్రభా వాక్యాలు చేసే ప్రభా చేత మీరు మాట్లాడినారు ప్రభా దేవ మాకు గైడెన్స్ ఇచ్చే దేవుడు నువ్వే ప్రభా దేవన్ మీరే మాలో ఉండి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించండి ప్రభా దేవాన్ని నువ్వేది చెప్తే మేము అది చేయాలా ప్రభా దేవ మా మాకు ఏది కావలో మాకు తెలియదు కానీ ప్రభా దేవా నువే క్రియేట్ చేసిన దేవుడు ప్రభా కాబట్టి ప్రభా ఏదైనా ప్రభా అది నీ నుంచి రావాలో ప్రభా నువ్వే మమ్మల్ని నడిపించాలో నీ ప్లాన్స్ ప్రకారంగా మమ్మల్ని నడిపించను ప్రభా దేవ నీకే స్తోత్రం ఇక్కే వందనాలు తండ్రి దేవాయేసు ప్రభా నీ యొక్క వాక్యం ఎప్పటికీ కూడా ప్రభా మా జీవితంలో వెలుగుతూనే ఉండాలా దేవా ప్రభా మేము ఎక్కడికి వెలిగినా ప్రభా మీ యొక్క వాక్యాల అనేకులకు మేము ప్రకటించాలి ప్రభా యొక్క సత్యాన్ని మేము ప్రకటించాలి ప్రభా దేవాయసు ప్రభా ప్రతి ఒక్క ప్రభా నీ సత్యాన్ని అనుసరించి మేము నడుచుకోవాలా అది మా నడుముకు మేము గట్టిగా దట్టాలగా మేము కట్టుకోవాలి ప్రభా మరి మీరే మాకు సహాయపడండి ప్రభా దేవ జ్ఞానం చేత మాకు నింపండి ప్రభా జ్ఞానం మాకు చాలా కొద్దువగా ఉంది ప్రభా మరి జ్ఞానం మాకు దయచండి ప్రభా దేవాయసు ప్రభా మీరు ఫ్రీగా ఇచ్చే దేవుడు ప్రభా కుమరించే దేవుడు ప్రభా నీ రక్తం చేత ప్రభా మీరు మమ్మల్ని కొన్నారు ప్రభా రూపించినారు ప్రభా వందనాలు తండ్రి నీకు ఎస్తూతున్నాయన్న ఏసు ప్రభా ప్రతి ఒక్క వాక్యం ప్రభా మా జీవితంలో నెరవేర్చండి ప్రభా దేవా నీకే స్తూతం నీకి వినాలి ప్రభా దేవా అన్నిట్లో కూడా ప్రభా నీకు మేము లోబడి నడుచుకోవాలి ప్రభా అది మాకు కావాలి ప్రభా అది మాకు దయచేయని ప్రభావ నీకే స్థూతం నీకే వినాలి తండ్రి దేవ మా ఆత్మని మీరే గైడ్ చేయండి ప్రభా మీరే మాలో ఉండి నడిపించండి ప్రభా నీ మేము ఎప్పటికీ ప్రభా దాన్ని ఇంకా కనుగొని మేము నడుచుకునే వరిలాగానే ఉండాలి ప్రభా అనేకులకు మేము ప్రకటించే వరిలాగా ఉండాలి ప్రభా దేవాయత్తు ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ మీకు లోబడి మేము నడుచుకునేలాగా మీరే మాకు సహాయపడే ప్రభావ నీ యొక్క జ్ఞానం చేత నడిపింపు దయచేయ ప్రభా ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాకు ఎలవేలా దయచేయమని అడుగుతున్నాం ప్రభావగా కుమరించే ప్రభావ నూతన మనసు మాకు దయచేని ప్రభావ నీకే నీకే వదన తండ్రి దేవాయత్స ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీరు తీవించి ఆశ్వంచ తల్లింపు ప్రభా మందరిని కూడా ప్రభా అభిషేకించిన సేవలు వాడుకోమని ఈచుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అన్నా ఆశీర్వాదండి అన్న ఆయన ప్రభు అయిన ఏసీ క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండిన దాక ఆ మేన్ అన్నా